జ్ఞానం కలగడానికి పదేళ్ళు పట్టదు జ్ఞానం కలగడం రేపపాటే నీకు ఫ్లాష్ ఒక ఐడియా ఎంతసేపట్లో వస్తుంది రేపపాట్లో వస్తుంది ఇది ఇదే అని చెప్పడానికి ఎంత టైం పెట్టింది రేపపాటి అయితే ఇది ఇదే అని నువ్వు చెప్పింది కరెక్టేనా ఎలా సరి చూడాలి నీకు ఉప్పుగా తోచింది ప్రపంచానికి అందరికీ కూడా ఉప్పుగానే తోస్తుందా భూమండలంలో మానవులందరికీ అది ఉప్పేనా ఎనిమిది వందల కోట్ల మంది మానవుల దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుని సర్వే తీసుకుని రిపోర్ట్ తీసుకుని అందరికీ ఓ చిట్టుకటి ఉప్పు పెట్టి ఇది ఉప్పేనండి అని అందరూ ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటానండి అన్నాడు అనుకోండి ఎవడైనా కానీ అప్పుడేమైపోయింది ఇప్పుడు మోడల్ ఇది ఇప్పుడు కలిగిన మోడల్ ఏంటంటే ఎవరైనా చెప్పారనుకోండి అలా అందరూ ఒప్పుకున్నారా మెజారిటీస్ లా అనమాట అంటే ఒక వంద మంది ఉన్నారనుకోండి ఎనభై మంది ఉప్పే అన్నారనుకోండి అది ఉప్పే ఇరవై మంది కాదన్నా సరే దాన్ని ఇలా చెప్పలేదు ఎందుకని ప్రమాణం అనేటటువంటి దానిని చక్కగా సార్వజనీనమై సార్వకాలికమై ఉండాలి ఇది గుర్తుపెట్టుకోరు ప్రమాణం అనేది ఎప్పుడు కూడా సార్వజనీనమై సార్వకాలికమై ఉండాలి అంటే ఏమిటండి సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు దాని లక్షణం మారదు దాని నిర్ణయం మారదు సృష్టి యొక్క ఆధ్యంతముల దాని లక్షణము దాని నిర్ణయము మారని దానికి వస్తు జ్ఞానమని పేరు అంటే అది ఎప్పటికీ ఉప్పే సృష్టి వచ్చినంత మాత్రాన ఉప్పు పంచదార అయిపోలేదు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే పంచదార రెడీమేడ్ గా దొరుకుతుంది ఏ చెట్టు దగ్గరికి వెళ్దాం స్టీవియా అని ఒక చెట్టు ఉంది స్టీవియా అని ఒక చిన్న మొక్క ఉంటుంది ఆ మొక్కని పొడి చేస్తే దాన్ని క్రిస్టలైన్ ఫామ్ లోకి మారిస్తే అది తీంటుంది అలా కూడా ఆర్గానిక్స్ దాని ఆర్గానిక్స్ షుగర్ అంటారు ఇప్పుడు మనం తినేది ఏమిటి అంటే మ్యాన్ మేడ్ షుగర్ అంటే అది కూడా షుగర్ కేంద్ర నుంచే తయారు చేసాం బట్ స్టిల్ ఇందులో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎడిటివ్స్ ఉంటాయి అనమాట అలా ఎడిటివ్స్ లేకుండా అంటే క్యాలరీలు బాగా ఉంటాయి అన్నమాట ఇందులో క్యాలరీలు లేకుండా కూడా స్టీవియా అనే షుగర్ దొరుకుతుంది చూడండి భూమండలం మీద ఈశ్వర సృష్టిలో వంద క్యాలరీలు ఇచ్చే ఒక చెంచాడు షుగరు అలాగే ఉంది అదే చెంచాడు షుగర్ కేవలం జీరో క్యాలరీస్ ఏం శక్తినివ్వదు కానీ తీయగా ఉంటుంది దట్ ఈస్ టీవియా ఈశ్వర సృష్టిలో ఎంత వైచిత్రం ఉందో గమనించవచ్చు మీరు సున్నా శక్తితోటి కూడా తీయదనం ఉన్నటువంటి చెట్టు అందుబాటులో ఉంది వంద క్యాలరీలు శక్తినిచ్చేటటువంటి చెట్టు కూడా సృష్టిలో అందుబాటులో ఉంది ఇప్పుడు ఈశ్వర సృష్టిని ఏమని చెప్పాలి మనం ఎంతగా పరిశోధిస్తే అంతగా మనకి విశేషాలు తెలుస్తూ ఉంటాయి సృష్టి అంతా కూడా సరే ఎంత విశేషణాలతో కూడిన సృష్టి అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉండాలిగా సృష్టికి ఒక ఉండాలి అలాగే సృష్టికి కూడా ఒక అంత ఉంది ఎలా అయితే ఈ శరీరానికి ఆది జననంతో మరల ఈ శరీరాన్ని వదిలేయడంతో ఈ శరీరం పంచభూతాలలో ఎలా కలిసిపోతుందో అద్యంతములు మరణములు జనన ఈ శరీరం ఎట్లా లేకుండా పోయిందో ఇక అలాగే సృష్టి కూడా ఒక ఆద్యంతాలు ఉన్నాయి యొక్క ఆద్యంతాలలో మారనిది జనన మరణాల చేత మార్పు చెందనిది ప్రమాణం ఇక్కడ పెట్టారు ఇప్పుడిగా వస్తునిశ్చయ జ్ఞానం అంటే ఏమిటి సృష్టి ఆద్యంతముల ఎందు మారనిది జనన మరణాల చేత ప్రభావితం కానిది ఏదో అది వస్తునిశ్చయ జ్ఞానం చదవండి ఈ మాట చెప్పడం కోసమే ఎంతసేపు చెప్పింది మనకు మన మన శరీరం ఉంది మన పంచకోశాలు ఉన్నాయి మన శరీర త్రయం ఉంది మన గుణత్రయం ఉంది మన రుణత్రయం ఉంది మన తాపత్రయం ఉంది మన కర్మత్రయం ఉంది మన దేహత్రయం ఉంది మన లోకత్రయం ఉంది ఇలా మనకి చెప్పుకుంటూ పోతే ఎన్నో త్రయాలు ఉన్నాయి ఇవన్నీ ముఖ్య ధర్మములు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఏం చేసాం ఈ అముఖ్య ధర్మాలకే ప్రాధాన్యత ఇచ్చేసి నీ ముఖ్య ధర్మం ఏమిటయ్యా సత్తు చిత్తు ఆనందం సత్యము జ్ఞానము చైతన్యం ప్రకాశం ఆనందం ఇది నీ ముఖ్య ధర్మం కానీ మనం ఏం చేసాం అముఖ్య ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాము సరే చూద్దాం మనకి ఎంత భ్రాంతి ఉంటుందంటే బా బియ్యం ఎలా ఉండాలండి అంటే బియ్యం సన్నగా ఉండాలి నాజుగ్గా ఉండాలి తెల్లగా ఉండాలి ఎక్కడా మచ్చ ఉండకూడదు ఎంత తెల్లగా ఉండాలంటే మల్లె పూతో పోటీ తెల్లగా ఉండాలి అన్నం వండితే తెల్లగా రావాలి ఇలా పెట్టుకున్నాం ఏం చేసాం పైన ఎర్రగా ఉన్న పొరలన్నీ తీసేసాం అన్నీ తీసేస్తే చిట్ట చివరికి లోపల ఏం మిగిలిందంటే ఫాలికల్ అంటారు దాన్ని ఆ ఫాలికల్ తెల్లగా ఉంటుంది అనమాట ఆ తెల్లటి బియ్యం తినడానికి అలవాటు పడ్డా ఒక తెల్లటి బియ్యం తిన్నాడు డాటర్ చుట్టూతా